మనం హింస చేయరాదు హింస దోషమే ఎందుకు ఏమిటి అంటే దానికి ఏదో ఆత్మ సత్యదానందం కనుక ఆ సత్కి అనుకూలంగా మనం ప్రవర్తించాలి కనుక సత్ అంటే ఎగ్జిస్టెన్స్ లివ్ అండ్ లెట్ లివ్ అనేటువంటి ఒక ప్రిన్సిపల్ ఉన్నదే ఆ ప్రిన్సిపల్ ప్రకారం మనం జీవిస్తే అది గొప్ప ఈశ్వరారాధన అని మనకి ఈశావాస్యాది ఉపనిషత్తుల్లో మనకి బోధిస్తూ ఉంటారు సత్యం స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది కాబట్టి హింస చేయరాదు అయిపోయిందంటే ఇప్పుడు నువ్వు ఏదో తాత ముత్తాతం నుంచి వస్తున్నారు కాబట్టి నేను చేస్తాను అని అలాగే దాన్ని ఈ విషంలోని ఏదో ఫలానా వాళ్ళు చెప్పారండి చేయొచ్చని అంచేతం మేము చేస్తున్నాం ఏదో పుస్తకంలో ఉందిట పరాశర సంహితలో ఉందిట లేకపోతే గర్గ సంహితలో ఉందిట అని ఏదో పుస్తకం పేరు అలా అంటే ఇప్పుడు స్కాంద పురాణంలో ఉందిట అంటే చెప్పిన వాడికి ఉందో లేదు వాడికి తెలియక్కర్లేదు మీకు తెలియక్కర్లేదు మహాభారతంలో ఉంది అని మాట అన్నారు మీరు యు ఆర్ సేఫ్ ఎందుకంటే ఆ మహాభారతం మీరు చూడక్కర్లేదు ఎవరు కూడా చూడరు ఎందుకంటే లక్ష శ్లోకాలు ఆరు వాద్యుములు ఇంతొంద వాద్యుములు ఆరు దాన్ని మీరు చూసానా నేను చూసానా ఎక్కడుందో కాబట్టి అలాగా ఏదో వాక్యం ఒకటి చెప్పి ఆ వాక్యాన్ని బట్టి మీరేదో ఈ న్యాయాన్ని నిరాకరించే ప్రయత్నం చేయరాదు ఒకసారి ఒక ద్రాక్షారామానం కూడా పెద్ద తీర్థయాత్రా స్థలం ఇక్కడ ఈశ్వర్ గోదావరి డిస్టిక్లో నేను వెళ్ళని ఈశ్వరుని దర్శనం చేసుకుని వెళ్ళి దర్శనం చేసి వస్తే అక్కడ కుండము ఒకటి ఉండదు దాన్ని సప్త గోదావరి అనేది ఉంటాం ఆ కుండంలో నేను ఇంకొక ఆయన కూడా ఉన్నారు మహాత్ములు ఆయన ఉన్నారు రండి మునకలేద్దా ఉన్నారు నేను చూశాను ఆ కుండం స్పేర్ని అని చెప్పాను నేను చెప్పి మీరు కూడా చేయొద్దు స్నానం అని చెప్పారు ఆయన అంటారు అదేంటండి సప్తగోదావరిలో స్నానం చేయాలని లింగ పురాణంలో చెప్పారు మీరు అలా మాట్లాడతారు ఏంటి రెండో నన్ను చేగొట్టుకు ఆగపోయారు నేను చెప్పారు నన్ను నిద్ర పెట్టేశాయండి నేను లింగ పురాణంలో చెప్పారు కాబట్టి మీరు స్నానం చేయండి నేను మాత్రం ఏం కా వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం ఆ నీళ్లు చూడండి ఎలా ఉన్నాయి దాన్ని మనం ఏదైనా ఒక మైక్రోబయాలజీ పిహెచ్డి స్టూడెంట్కి ఒక టెన్స్టిట్యూట్లో పట్టుకెళ్ళి ఇచ్చేస్తే వాడు తీసేసి రాసుకోవచ్చు దాన్ని దాన్ని జాగ్రత్తగా కల్చర్ చేసి ఒక మూడు నాలుగు డజన్ వైరస్లు తర్వాత బ్యాక్టీరియా దాంట్లో ఉంటాయి ఈ సార్స్ కూడా ఉండే ఉంటుంది దాంట్లో సో వాడు జాగ్రత్తగా కల్చర్ చేసుకుని ఐసోలేట్ చేసుకుని మైక్రోస్కోప్ కింద వాటిని ఐడెంటిఫై చేసుకుని స్టాఫ్లో ఎన్ని రకాలు ఉంటే అన్నీ కూడా దాంట్లో ఉంటాయి అలా ఉంది పచ్చగా అలా కాదండి చూడు ఇవేం కాదు లింగపురాణంలో సప్తగోదావరి అని చెప్పారు అక్కడ పుణ్యం స్నానం చేస్తే మహాపుణ్యం వస్తుంటా ఇలాగేదో అంటే మీరు ఎన్ని వాక్యాలు చెప్పినా నాకు దాంతో స్నానం చేతి కావటం లేదు నేను స్నానం చేయలేదు కొన్ని నెత్తిమించాలనుకోండి నేను ఆపణ కూడా చేయను ఎందుకంటే నీరు చాలా కష్మలంగా ఉంది సో కాబట్టి ఎందుకు చెప్పాను ఈ అంటే మీ దర్శనానికి విరుద్ధంగా ఏదో వాక్యం చెప్పి అలాగా బ్లైండ్ ఫోల్డెడ్గా వెళ్ళిపోవడం అన్నది సరికాదు అలా ఉండరా ఇంతలా ఎందుకు చెప్పాను ఈ మాటలు అక్కడ ఏదో వాక్యం ఉంది మన సమాజంలో ఇటువంటి దోషం ఏమైనా ఓ పిసరు అని అనిపించి చెప్పాను కంటెంపరీ సొసైటీలో దిస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్ సార్ వేరేమో అని అనిపించి నేను చెప్పాను ఇప్పుడు మన దేవాలయాలు ఉన్నాయనుకోండి వీ డోంట్ కీప్ దెమ్ క్లీన్ వై వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం ఇది ప్రాబ్లం ఏమిటంటే ఇప్పుడు దేవుడికి నైవేద్యం పెట్టమనే చెప్పారు కానీ నైవేద్య ధూప దీపాలందరం నైవేద్యం అనే చెప్పారు కానీ ఇది ఏరియా అంతా క్లీన్గా పెట్టుకోవాలి అనేది అక్కడ చెప్పలేదు ఆ పూజాక్రమంలో సత్యనారాయణ పూజాక్రమంలో ఏరియా క్లీన్గా పెట్టుకోవాలి అని అక్కడా లేదు వాక్యం కాబట్టి నేను పెట్టను వాట్ కండ్ ఫ్యాక్ డీటెయిల్స్ అలా ఉండకూడదు కాబట్టి తమ ఏకత్వ సంభవ విధిషతే నాపి కట్టు నశక్యే చీకటిని వెలుతురు ఒకే చోట పెట్టచ్చు అని నీవు వంద వాక్యాలు వంద మహర్షులను నువ్వు కోట్ చేసినా కూడా అలాగంటే ఇంపాసిబుల్ ఎప్పుడూ పాసిబుల్ అవ్వదు అలాగే జ్ఞానము కర్మ యొక్క సముచ్చయము అలాంటిది కర్మంటే అది అజ్ఞానావస్థలో చేసి జ్ఞానంలో ఆత్మపూర్ణం ఇంక వాడు కర్మ ఏమిటి చేస్తాడు కర్మ చేయాలంటే ముందు పరిచ్ఛన్నుడు అయి ఉండాలి లిమిటెడ్ గై అయ్యి లిమిటెడ్ పర్సన్ అయి ఉండాలి అప్పుడే కర్మ చేస్తాడు కానీ అన్లిమిటెడ్ బ్రహ్మ కర్మేం చేస్తాడు ద్వితీయ వస్తువులేని స్థితిలో కర్మ ఏం చేస్తాడు కాబట్టి రెండింటికి ఏకత్వం నూనూ వంద వాక్యాలు చెప్పినా వంద దృష్టాంతాలు చెప్పినా వంద మహర్షుల పేర్లు చెప్పినా దీస్ నాట్ గోయింగ్ టు హ్యామ్ వంద విధి వాక్యాలకే పరిస్థితిని తారుమారు చేసే బలం లేనప్పుడు కిముత లింగై లింగాలని చూపించావో అక్కడ అలా ఉన్నారు ఆయన ఇక్కడ ఇలా ఉన్నారు అలా లింగాలని అంటే దృష్టాంతాలను చూపించి వస్తుస్థితిని తారుమారు చేస్తాననటము అవివేకము కాబట్టి శృతి వాక్యాలకే తిరుగులేదు ఆ శృతి వాక్యాలకే స్థానం లేదు ప్రవేశం లేదు అట్టి స్థితిలో లింగాన్ని నువ్వు చూపిస్తావు అని త్రోసికొచ్చారు చూడండి ఎంత పరుషంగా మాట్లాడారు అంతకుముందు అన్నారు స్వప్నే పిల్ల సంపాదయుతం ఇప్పుడు అంటారు విధి చెతే నాపి అంటే కోపంతో మాట్లాడుతున్నారు ఎందుకంటే ఈ వాళ్ళు వస్తువుని పాడి ప్రయత్నం చేస్తారు అందుకోసం ఇప్పుడు కర్మ జ్ఞానాన్ని కతకడతాడు సో ది మోమెంట్ హీ ట్రైస్ సచ్ అండ్ ఎఫక్ట్ శంకర్లు చాలా పరుషంగా పరుషంగా అంటే పరుషంగా అంటే ఇట్స్ నాట్ బట్ హీస్ ఎగ్నెస్ట్ పర్టికులర్ దర్శనాలని సి విషంలో ఉన్నటువంటి క్లారిటీ ఆ వాక్కులో స్పష్టంగా భాషిస్తుంది సంబంధ ప్రయోజనా ఉపనిషద అల్పాక్షరం గ్రంథ వివరణ ఆరభ్యతే సో ఆయన ఏమంటున్నారంటే నేను ఏమంటే ఈ విధంగా ఉత్త సంబంధ ప్రయోజనా ఈ అనుబంధాలని చెప్పాను నేను అవన్నీ కూడా చెప్పడం అయిపోయింది సంబంధాలన్నీ చెప్పడం అయిపోయింది ఏమిటది ఎలాగా ఈ గ్రంథం సబ్జెక్ట్ మ్యాటర్ ఏమిటి ఆత్మస్వరూపము ఆత్మ పూర్ణము అని నిరూపించుట ఈ గ్రంథం యొక్క సబ్జెక్ట్ మ్యాటరు ఈ సబ్జెక్ట్ మ్యాటర్ వల్ల మాకు లభించే ఫలమేమి మోక్షము ఈ సబ్జెక్ట్ మ్యాటర్కి మోక్షానికి ఉండే సంబంధం సాధ్య సాధన సంబంధము ఇఫ్ యు నో దిస్ సబ్జెక్ట్ మ్యాటర్ యూ విల్ గెట్ దట్ రిజల్ట్ దర్ ఇస్ నో గల్ఫ్ ఇన్ హృదయ గ్రంథి అని అక్కడ మనం చూసాం అదంతా సో దట్ కైండ్ ఆఫ్ సాధ్య సాధన సంబంధం తర్వాత సాధ్య సాధన సంబంధం అంటే నేను కర్మకాండకి సంబంధించి చెప్పాను అది కాలుసుమండి దట్ పార్టీస్ చెప్పాడు దెన్ దీనికి అధికారి ఎవడు ఎవడైతే పూర్ణ వైరాగ్యం గలవాడో వాడు అధికారి అయిపోయాడు మొత్తం అన్ని అన్ని పార్ట్స్ వచ్చేసాయి సో ఫోర్ ఫోర్ అనుబంధ చతుష్టయ వచ్చేసి సో అనుబంధ చతుష్టయం మనం సెటిల్ చేసుకున్నాకనే గ్రంథాన్ని చదవాలి లేకపోతే ఈ అనుబంధ చతుష్టయం ఫిట్ కాకపోతే మీరు గ్రంథాన్ని చదవడం ఎందుకు టైం వేస్ట్ ఇలా ఒక పుస్తకాన్ని చదువుతున్నారంటే ఇతను మంచి ఈ పుస్తకంలో హ్యూమన్ లైఫ్ని హ్యూమన్ వాల్యూస్ని బాగా ప్రజెంట్ చేస్తాడు ఈ పుస్తకము నా యొక్క అవగాహనని పెంచుతుంది నాకు ఒక ఉల్లాసాన్ని ఆనందాన్ని కలిగిస్తుంది అని దిస్ మచ్ యూ షుడ్ సెటిల్ దెన్ యూ షుడ్ రీడ్ అంతేగాని కొంతమంది ఆధర్ని చూసిన చదివి వాళ్ళు కొంతమంది తర్వాత టైటిల్ని చూసేది ఇవాళ కొంతమంది జేమ్స్ యాడ్నీ చేసిన మీదే కొంచగడం ఇంకే దాని లోపల ఏముందని ఇంకా ఆలోచన దాంతో ఏమైంది జేమ్స్ యాడ్నీ చేసే పేరు మీద అనేక డూప్లికేట్ బుక్స్ వచ్చాయి అలాగే ఆర్థర్ హైలీ అని ఉంటే కొనేసంది దాంతో ఆర్థర్ హైలీ పేరు మీద అనేక డూప్లికేట్ బుక్స్ వచ్చాయి చూడండి దట్ యాటిట్యూడ్ ఈజ్ ద రాంగ్ యాటిట్యూడ్ ఇంకా ఇంకొక యాటిట్యూడ్ ఏమిటంటే టైటిల్ చూసే కొనేయడం టైటిల్ వెజిటేరియన్ రిసైప్స్ అని ఉందని కొనుకొనేయడం కుక్బుక్ అనమాట ఈ కుక్బుక్ ఏం చేసుకుంటే కుక్ కుక్ సో బెటర్ డెసర్ట్స్ అని ఒకస్తున్నాను ఏమున్న భోజనం సందర్భంకి రాలేదు ఇంకా ఏదో కొట్టుకున్నాం సో టైటిల్ని చూసి ఆ దీంట్లో ఏవో డెజర్ట్లు ఉంటాయి మనమేమో చక్కగా మధ్యాహ్నం పూట ఖాళీగా ఉన్న కూడా అవి తయారు చేసి గుర్తించవచ్చు సో అలాగే టైటిల్ని కొట్టి కొట్టండి అలాగే ఉండకూడదు ఏదో పుస్తకం పట్టుకున్నాము అంటే వి షుడ్ సాటిస్ఫై ఆల్ దీస్ కండిషన్స్ అప్పుడు ఏమవుతుందంటే మనిషి హృదయంలో ఆ గాఢశీలత నిర్మాణం అవుతుంది మంచి పుస్తకాలు చదివేటువంటి హ్యాబిట్ నిర్మాణం అవుతుంది ఆ చదివేది ఏదో లోతుగా ప్రేమగా చదివేటువంటి అలవాటు వస్తుంది అలా చదవాలి పూర్వం వాళ్ళు అలా ఉండేవాళ్ళు ఈ అనుబంధ చతుష్టయాన్ని సెంట్రలైజ్ చేసుకుంటే గానీ అసలు మంత్రానికి వ్యాఖ్యానం చూసి పనేలేదు అలా ఉంటుంది అంటే అయితే ఇప్పటికి కూడా ఎక్కడికి వెళ్ళినా గీత భాష్యం ఈ గీత మనం ఎందుకు చదవాలి ఈ చెప్పిదేవిటి ఆ చెప్పే దానివల్ల మనకి ఏ ప్రయోజనం సిద్ధిస్తుంది అని ఈ విధంగా ఈ అనుబంధ చతుష్టయ విచారము ప్రతి గ్రంథానికి ఉంది ఇక్కడ కూడా చేసినాము సో వీ హ్యావ్ నౌ కన్విన్స్డ్ అవర్ రిజల్ట్స్ వెట్స్ గుడ్ బుక్ అండ్ వీ హీడ్ ఇట్ ఆ ఉపనిషత్వం సో ఏం ఉత్త సంబంధ ప్రయోజనాయా సంబంధము ప్రయోజనము మొదలైన అనుబంధ చతుయాలన్నీ కూడా నిరూపించడమైనటువంటి ఈ ఉపనిషత్తుకి నేను అల్పాక్షరం గ్రంథ వివరణం ఆరభ్యతే అని భాష్యకారులు అంటారు నేను గ్రంథాన్ని అంటే ఆ మంత్రభాగాన్ని వివరిస్తాను ఎందుకంటే ఆ మంత్రాన్ని అన్వయించటంలో కష్టం ఉంది ఆ సంస్కృతము కొంచెం ప్రాచీనమైన వైదిక సంస్కృతానికి మామూలుగా లౌకిక సంస్కృతానికి చాలా భేదం ఉంది తర్వాత ఒకప్పుడు మంత్రాక్షరాలు అక్కడ స్పష్టంగా మనకు తెలుస్తూ ఉంటాయి కానీ తాత్పర్యం తెలియదు ఓ మంత్రం ఉంది అంధో మణిమవిందమనంగులి రావయత్ అని ఇలాగ అరుణ ప్రశ్నలు ఒక వృద్ధివాడు మణిని మణి అంటే తెలుసు జమ్స్టోన్ దొరక దొరక దొరికించుకున్నాడు దొరకబుచ్చుకున్నాడు అవిందత్ అంటే వాడు వెతికి పెట్టుకున్నాడని అర్థం అంధో మణి మమ్మిందరూ ఆ మణిని ఆ జమ్స్టోన్ తోట ఉంగరం చేసి వ్రేళ్లు లేనివాడు తన చేతికి పెట్టుకున్నాడు తమ్ అనంగులిహి ఆ అనంగులిహి అంటే వ్రేళ్లు లేనివాడు పెట్టుకున్నాడు ఏమిటి మంత్రం కాబట్టి అప్పుడు ఏం చేయాల్సి ఉంది ఏ విలా కానీ మరి వేద మంత్రం దెట్ దేర్ మస్ట్ బి సమ్ వెరీ సిగ్నిఫికెంట్ మీనింగ్ టు దాట్ అప్పుడు కొంత భాష్యకారుల సహాయాన్ని మనం తీసుకుంటే అక్కడ వాళ్ళతో వ్యాఖ్యానం చేస్తారు అంధోమణిమ ఎందుకంటే ఆత్మ అనేటువంటి స్వయం ప్రకాశమైన ఆత్మతత్వము బ్రహ్మ వీడి హృదయంలోనే ఉంది కానీ వీడు అంధుడై ఉన్నాడు సో అంధుడు మణి పట్టుకున్న అంధుడు ఏదో సమ్ సచ్ మీనింగ్ మస్ ఫీలింగ్ సో అలాగా మనకి భాష్యకారుల సహాయం అవసరం కాబట్టి అటువంటి అవసరాన్ని గుర్తించి నేను ఈ గ్రంథాన్ని మీకు వివరిస్తున్నాను అయితే ఎలా బెరేట్గా పేజీలకు పేజీలు నేను రాయను అల్ప వివరణ ఎంత అవసరమో సూక్ష్మంగా సింపుల్గా బ్రీఫ్గా నేను వివరణ ఇస్తాను అని ఇక్కడే కాదు అది ఒక్కొక్క ఆధారి యొక్క స్టైల్ రకంగా ఉంటుంది గృహదార్ణ్యకం దగ్గర అంటారు ఆయన రుజు వివరణ ఆరోగ్యత అంటారు ఫార్వర్డ్ డిస్క్రిప్షన్ అని ఇంకో చోట కూడా ఈ అల్పశబ్దాన్ని వాడతారు ఊరికే ఛాదస్ంగా పేజీలకు పేజీలు రాసుకుంటూ మేము వెళ్ళను సింపుల్గా రాస్తాను తైతియానికి కూడా చాలా సింపుల్గా ఉంటుంది కొంతమంది విస్తారంగా రాస్తారు అదో స్టైలు ఇప్పుడు వ్యాసమహర్షి ఉన్నాడు అనుకోండి ఆ వ్యాస పద్ధతి అంటారు వ్యాస పద్ధతి సమాస పద్ధతి వ్యాస పద్ధతి అంటే వివరించటం ఎక్స్పాండ్ చేయటం సమాస పద్ధతి అంటే కుదించి చెప్పటం రెండు కూడా విద్వాంసుల యొక్క అధీనంగా ఉంటాయి విద్వాంసుడు అంటే సమర్థుడైన పండితుడు విస్తారంగానూ చెప్పగలడు కుదించి చెప్పగలడు సో రెండు పద్ధతులు ఉన్నాయి శంకరులది సమాస పద్ధతి బాగా సంగ్రహంగా చెప్తారు ఇదికే పేజీలు ఇంక పేద అంచేతనే తైత్రీయోపనిషత్తుకి శంకరుల భాష్యం సింపుల్గా తక్కువ పేజీల్లో ఉంటుంది తైత్రీయోపనిషత్తు మీద విద్యారంఘస్వామి భాష్యం కదా దాని పేరే బృహద్వివరణము అని పేరే ఆ భాష్యం పేరే బృహద్వివరణం అది ఎంత ఉంటుంది సో ఇంక ప్రపంచంలో ఉన్న కొటేషన్స్ అన్ని దాంట్లో పెట్టేసి ఆయన విస్తారంగా రాస్తారు ఆయన స్టైల్ అది హీ హ్యాస్ ద ఎనర్జీ అండ్ ఉత్సాహం ఉంది పాండిత్యం ఉంది రాస్తారు సో గ్రంథ వివరణ నేను చాలా సరళమైనటువంటి గ్రంథ వివరణాన్ని నేను ఆరంభిస్తున్నాను అని అన్నారే కానీ మళ్ళీ ఇంతట్లోకి ఉపనిషత్ శబ్దానికి అర్థం చెప్పాలని ఆయన గెలిపించింది ఇంతకుముందు కఠోపనిషత్తు భాష్యంలో అర్థం చెప్పారు తైత్రీయ భాష్యంలో అర్థం చెప్పారు ఎవరైనా ఒక విద్యార్థి ఆ భాష్యాలు చూడకుండా దీనికి రావచ్చునా ఇది కూడా మౌలికమైన ప్రతి ఉపనిషత్తు కూడా సమగ్రమంగా ఉంటుంది అంటే ఏదో ఆ ఉపనిషత్తులో కొంటుంది ఉపనిషత్తులో కొంటుంది అలా కాదు ఇట్ కంప్లీట్ టీచింగ్ ఇన్ ఇట్స్ సెల్ఫ్ సో కాబట్టి ఆ ఉపనిషత్తు పదానికి నేను కొంత అర్థం చెప్పాను మళ్లీ ఆయన భాష్యకారులు అర్థాన్ని మూడు చోట్ల చెప్పారు ఈ ఉపనిషత్పద నిర్వచనం ఒకటి కథ రెండు తైత్రియ మనం రెండు చూసాం నువ్వు మూడో అందాము యహ ఇమాం బ్రహ్మ విద్యాం అది యహ కాదు ఏ సంధిలో య ఇమాం అని సంధిలో య ఇమాం అని ఇప్పుడు య ఇమాం అని ఉన్నప్పుడు విడపిస్తే ఇమాం అవ్వచ్చు లేకపోతే ఏ ఇమాం అవ్వచ్చు ఏ మీద విడతిస్తారు పక్కన ఉపయంతి ఉంది ఉపయంతి ఫ్లోరాల్ అది చూడగానే నేను యహ మానేసి ఏకు వచ్చాను అది సందర్భాన్ని వింటే మీరు అలా బ్రేక్ చేయాల్సి అక్కడ ఉపయంతి బదులు ఉపయాతి అని ఉందనుకోండి అప్పుడు యహ అని ఉపయంతి అని ఏ అని పెడతీయారు దట్ ఈజ్ హౌ ఇట్ ఈస్ యాకరణ స్టూడెంట్స్ హ్యావ్ టు నోట్ ఇట్ సో ఏ ఇమాం బ్రహ్మ విద్యాం ఉపయంతి ీ ఆత్మన శ్రద్ధాభక్తిపరస్సరా సంతా గర్భజన్మజరారోగానర్థపూగం నిషాతయతి పరం వా బ్రహ్మా గమయతి అవిద్యాదిసారణ అత్యంతమవసాదయతి వినాశయతీతి ఉపనిషత్ ఉపనిషత్ పదనిర్వచనం ఉపనిషత్ సో షదులు గతిశవేషు అని ధ్యాతు పాణిని యొక్క ధాతుపాతం షద్ అనే ధాతువుకి అది వెర్బ వెర్బల్ రూట్స్ దానికి మూడు అర్థాలు ఉన్నాయి గతి గతి ఒక అర్థం ఆయన చెప్పిన అర్థం గతిశబ్దానికి జ్ఞానం అనర్థం సర్వే గత్యర్థా ధాతవ జ్ఞానార్థా అని ఒక వ్యాకరణ రూలు గతి అనే అర్థం ఎక్కడైనా గతి అంటే గమనం కదా ప్రయా వెళ్ళుట గతి అనే అర్థంలో వచ్చిన తెలుసుకుతా అనే అర్థం ఉంటుంది అలా సంస్కృతంలో అలా ఉంటుంది ముంచేతనే వాడు మ్యాథమెటిక్స్ ను పొందినాడు అంటే అర్థమేంటి ప్రయాణం చేసి పొందాడని కాదు తెలుసుకున్నాడు ఈవెన్ నేను ఇంగ్లీష్ హీ గెయిన్డ్ ఫిజిక్స్ అంటే అర్థమేంటి అక్కడెక్కడో ఫిజిక్స్ ఉంది ఇప్పుడు పరిగెత్తికెళ్ళి దాన్ని పట్టుకున్నా అండర్స్టూడ్ ఇట్ ఈవెన్ ఇంగ్లీష్ ఇట్ ఈస్ లైక్ సో ఇక్కడ గత్యర్థా ధాతవ జ్ఞానార్థ కాబట్టి షద్ అనే ధాతువుకి గతి అంటే జ్ఞానము తర్వాత విషరణ అంటే శిథిలీకరణము అంటే దాన్ని లూజుగా చేయటం శిథిలీకరణం అంటే లూజ్గా చేయటం అనే అర్థం ఉండదు ఇప్పుడు పెరుగుందనుకోండి గడ్డగా ఉందనుకోండి దాన్ని మీరు కవ్వంతో మంథనం చేసినట్లయితే అది శిథిలము శిథిలీకరణము అంటారు లేకపోతే థాడు గట్టిగా కట్టేసి ఉందనుకోండి దాన్ని లూజ్ చేస్తే దాన్ని కూడా శిథిలీకరణం అంటారు ఇక్కడ అది టాపిక్ ఇక్కడ పెరుగు టాపిక్ కాదు థాడు టాపిక్ ఎందుకంటే సంసారం అనే బంధం గురించి ఇక్కడ మాట్లాడతాం ఆ బంధం ఎలాంటిదంటే దాన్ని ఓపెసర్ లూజ్ చేసేనా సంతోషమే పూర్తిగా నివాళు పూర్తిగా కట్టేసి పెట్టాను అనుకోండి వాడికి అవలడానికి కూడా లేకుండా ఎల్బో రూమ్ అంటారు ఆ ఎల్బో రూమ్ లేకుండా అడుగుతాం అప్పుడు కొంచెం ఒక్కపిసరి ఇలా కదిలేసే అవకాశం వచ్చినా కూడా సంతోషం సంసారం అలాంటి మహాపర్వతం లెక్కి మీద ఉన్నట్టే సో ఒక్క పిసరు వెసులుబాటు అంటారు తెలుగులో ఒక్కొక్కసరు వెసులుబాటు లభించిన అమ్మాయి అని అనుకుంటాడు ఎందుకంటే మైండ్ అది అలాగే విన్న ఆందోళనకి గురి చేసేస్తూ ఉంటాం ఆందోళన సంసారము దాంట్లో అలాగే వేగంగా పూర్ణమైనటువంటి శ్రద్ధతో సంసారంలో ప్రవేశించకూడదు ఎందుకంటే సంసారము చాలా టాక్సిక్ అది ఇప్పుడు నేను చూస్తూ ఉంటాను ఈ కొడుకులు కోడళ్ళు కూతుళ్ళు అల్లుళ్ళు బావలు బావమురుగులు వీళ్ళు వాళ్ళ మీద వాళ్ళు వీళ్ళ మీద వీడి డబ్బు వాటి డబ్బు అందరూ లక్షాధికారులే అందరూ దెబ్బలాడేసుకుంటూ ఉంటారు చాలా భయంకరంగా దెబ్బలాడేసుకుంటాం అందరూ కావలసిన వాళ్ళే అందరూ కజిన్స్ డిస్టెంట్ కజిన్స్ నియర్ బై కజిన్స్ అంత పరస్పరము ఎంత దృఢమైన రాగద్వేషాలు ఉంటాయంటే దట్ బికమ్స్ వేరీ చాలా చాలా కష్మలమైనటువంటి వాతావరణం నిర్మాణం అవుతుంది ఇద్దరు మనుషులు కలిశారంటే ఆ గ్రూపు బంధువర్గంలో వీడి మీద చెప్పుకోవడమో వాడి మీద చెప్పుకోవడమో వాడు వీడిని తిట్టడో వీడి నా డబ్బు వాడు వాడి డబ్బు వీడు కొట్టేసేయడమో తండ్రి కొడుకులు డబ్బులు పెట్టుకుంటారు ధనం కోసం తల్లి కొడుకులు దెబ్బలు ఆడుకుంటారు తనకు తండ్రి పోనీ అంటే పోనీ కొంత ఆ రకమైన రాజ్యసంఘలవాడు తల్లి తల్లి కొడుకులు దెబ్బలు అడుగుంటారు కొడుకు మీద దావా వేసిన తల్లిని నేను వెళ్ళి ఎందుకమ్మా నీకు ఉండొచ్చాలు కదా వుదిలిపేసే బుద్ధి పెట్టేమో కొన్ని నీ కొడుకే తింటున్నాడు పొందేది కదా అంటే ఆ మీకేం తెలుసు స్వామీజీ ఓకే శుభం భూయో ఇప్పుడు ఆ దావాన్ని ఎగ్గడానికి మీరు ఆశీర్వదించండి పైగా ఐదో సో ఆ మైండ్ బాగా కలుషితం అయిపోయి ఉంటుంది రాగద్వేషాలతో దాంతో దాంట్లో ఇటువంటి వైరాగ్యము ప్రవేశించడం కాబట్టి జాగ్రత్త పడాలి సంసారం అంటే దే టాక్సిక్ థింగ్ ఇట్ ఈస్ ఇప్పుడు ట్రీట్మెంట్ ప్లాన్స్ అని ఎప్పుడైనా అన్నారా పెద్ద ట్యాంక్ ఉంటుంది ఆ ట్యాంక్ నుండా పొల్యూటెంట్స్ అన్నీ వచ్చి పడుతూ అది దానికి దగ్గరికి వెళ్ళాలంటే భయం ఎందుకంటే దాని నుంచి టాక్సిక్ గ్యాసెస్ వస్తూ ఉంటాయి సమ్ లిక్విడ్ డ్రాప్లస్ కూడా మీద పడ్డా చాలా టాక్సిక్గా ఉంటాయి ఎసిడిక్గా ఉంటాయి ఎసిడిటీయే కదా ఈవెన్ ఆల్కలైన్ మాత్రం ఆయన తక్కువ ఏంటి మనిషి వెళ్ళి దాంట్లో పరసేదనుకోండి ఏమన్నా అమ్మ బాబు అమంగళం అప్రతిహతం వస్తుంది అంత కఠినం అంత కష్టం ఎవరికి రాకుండా సంసారం అవ్వాలి ఒకటి సంసారం అలండి హై టాక్సిక్ చేస్తారు మీరు దాంట్లో ప్రవేశిస్తే మీ మనసు చెడిపోతుంది ఇంకేమీ చేయనట్లేదు సంసారం వలంసం చెడగొట్టుకోవాలంటే దాంట్లో ప్రవేశించడం అంటే అంకేత ఏం చేయాలి మనం మ్యానికులేట్ చేసేది ఏమీ లేదు అలా నడుస్తూ సంసారం మన కర్తవ్యం లవ్ అండ్ ఎఫెక్షన్ తోటి మనం చేయాల్సింది ఏమైనా ఉంటే చేసేయటం పక్కన తప్పుకోవడం రామాకృష్ణ అనుకుంటే ఈశ్వరుణ్ణి శరణి వేడి ఈశ్వరుని భజిస్తూ కూర్చోవడం ఈశ్వరుని భజించడం అంటే విధేలు ఉండదు మళ్ళీ ఈశ్వరుని భజించడం అంటే ఇంకేదో వేరే ఉందనుకుంటారేమో ఆత్మ విచారం అంటే ఈశ్వరుని భక్తి నిరూపణ వస్తుంది వివేక వివేకాలు చూడమంలో స్వస్వరూపానుసంధానం భక్తి రీత్యభిధీయతే శంకరుడు తన స్వరూపం ఎట్టిది అనే విచారం చేస్తే దాని పేరే భక్తి అంట ఇక్కడ ఇక్కడ పాఠం చెప్పింది భక్తే కనుక ఈ రకంగా ఆత్మజ్ఞానము భక్తి నామజపము కీర్తనము సమాజ సేవ ఇలాగే ఉంటే హయ్యర్ వాల్యూస్ ఈ హయ్యర్ వాల్యూస్ తోటి మనము బాగా వాటితో బాగా దగ్గరికి వెళ్ళిపోవాలి వాటిల్లో ఇన్వాల్వ్ అయిపోవాలి వాటి విషయంలో మళ్ళీ మొహమాటం ఉండకూడదు చాలే ఈ పిసర చాలే దీనికి ఈ కోట దీనికి చాలే అనేది ఉండకూడదు సంసారంలోకి వెళ్ళేప్పుడు ఆ చాలీ ఈ ఈ కోటాప్ చాలు ఈ టైం చాలు ఈ ఎనర్జీ చాలు ఎఫర్ట్ చాలు ఈ ధనం చాలని ఉండాలి కానీ ఈ ఈ హయ్యర్ వాల్యూస్ దగ్గరికి వచ్చేవాడికి దీనికి టైం చాలులే ఒక రోజు గంట చేస్తున్నాం కదా చాలులే అని ఆయన దృష్టే ఉండకూడదు దాంట్లో ఫుల్గా ఆనందంగా ప్రవేశించేసి జీవిస్తూ అప్పుడు మిమ్మల్ని సంసారం ఏమీ చేయలేదు దాని దారిన చక్కగా ఉంటుంది మీ దారిన మీరు చక్కగా ఉంటారు దానికి చేయాల్సిన సేవలు దానికి చేసేస్తూ ఉంటాయి అది నడిచిపోతూ ఉంటాయి దాంట్లో తలముకలో అయ్యే విధంగా ప్రవేశిస్తే చాలా డేంజర్ అది అనివే సో ఏ ఇమాం బ్రహ్మవిద్యా కాబట్టి శిథిలీకరణము అని నేను దానికోసం చెప్పాను ఇదంతా సంసారాన్ని పూర్తిగా పరిత్యాగం చేయటం అవసాధనము ఆ కూడా ఉంది ఇది షదనే ధాతువుకి అవసాధనము అంటే వినాశము సంసార బంధాన్ని పూర్తిగా తగ్గొట్టేయడం జీవన్ముక్తి అది పూర్తిగా తగ్గొట్టడము అనేది అలాంటి పెట్టి దానికి ఇనీషియల్ స్టేజ్ ఏమిటి శిథిలీకరణము ఆ బంధము దాని ప్రభావము తగ్గించు ఇవన్నీ ఎలా అవుతాయి ఈ శిథిలీకరణం ఎలా అవుతుంది ఆ వినాశనం ఎలా అవుతుంది గతి జ్ఞానము తెలుసుకుంటే ఆ తెలుసుకోవడం ద్వారా శిథిలీకరణము వినాశనము వస్తాయి అర్థి త్రీ మీనింగ్స్ తెలుసుకోవడము అంటే ఎలా తెలుసుకోవాలి ముందు దాని దగ్గరికి వెళ్ళాలి ఉప అదే అంటారు శంకరులు ఏ ఎవరైతే ఇమాం బ్రహ్మ విద్యాం ఈ బ్రహ్మ ఉపయంతి ఉప అంటే ఉపయంతి దగ్గరగా వెళ్తారు నేను మీకు నా అనుభవం చెప్తున్నాను ఓ మహాత్ములు ఉన్నారు ఆయన వెయ్యి మంది అటెండ్ అయ్యారు శివలింగాన్ని ఒకదాన్ని అక్కడ పెట్టారు పెట్టి రుద్రాభిషేకం చేశారు ఎంతసేపు పడుతుంది గంటసేపు రుద్రాభిషేకం గంట రుద్రాభిషేకం అయిపోయి తీర్థ ప్రసాదాల వెయ్యి మంది తీసేసుకున్నారు చకచకా అంతా డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది ఇప్పుడు భగవద్గీత ఉపన్యాసము చెప్పబడును అని అనౌన్స్ చేశారు చేయగానే ఈ వెయ్యి మంది కూడా బిలబిలు వెడిపోయారు అక్కడ నుంచి పైగా గడబిడ కూడా చేస్తారు అయా భగవద్గీత ఉపన్యాసం ఉంటుంది మీరు చేయకండి మీకు అలా మీకు పని అయిపోతే మీరు దయచేసి దూరంగా వెళ్ళండి ఇక్కడ ఉండి మాట్లాడద్దు అని మళ్ళీ అనౌన్స్మెంట్ మైకులో ఆఖరికి ముప్పై ఎనిమిది సో అలాగా మనస్సు మానవుల యొక్క మస్తిష్కం ఆ విధంగా ట్రిక్స్ ప్లే చేసి మనిషిని సమ్మార్గం నుంచి దూరంగా తీసుకుంటాం అలాగంటే ఆ త్రెషోళ్ళు ఒకటి ఉంది కాబట్టి ఆ థ్రెషోల్డ్ని మీరు క్రాస్ చేసి అది ఇనీషియల్ ఎఫర్ట్స్ ద్వారా ఆ థ్రెషోల్డ్ని క్రాస్ చేసి యూ హ్యావ్ టు గో నియర్ బ్రహ్మ విద్య దగ్గరికి వెళ్ళాలంటే అది సామాన్యం కాదు ఎందుకంటే మీ మనస్సులో ఏదైనా కామన్ ఉందనుకోండి ఈ బ్రహ్మ వల్ల ఏమి ఉపయోగం లేదు అట్లీస్ట్ సూపర్ఫిషియల్ కామన్ కామన్లోనే మొక్కుబళ్ళు కామన్లు తీర్చి ఉపాయాలు ఇక్కడే ఉండవు మీకు చే చూపించుకోవాలి ఉందనుకోండి బ్రహ్మ దగ్గరికి ఏమి ఉపయోగం ఏమి లేదా మీ జన్మకుండలి అది రాశి ఫలము కావాలనుకోండి హియర్ ఇద్దరకు ఇక్కడ ఏమీ ఉండదు నీవు పూర్ణుడమో అని చెప్పాను నేను పూర్ణుడు నా ఏమో నాకు ఆ సంగతి బాబు నాకుండే ఇబ్బందులు నాకున్నాయి నన్ను వదిలిపెట్టాను అని అక్కడికి దూరంగా అవుతుంది సో అసలు దాని దగ్గరికి వెళ్ళడమే ఓ భాగ్యం వాడు చాలా మహాపుణ్యం చేసుకునేవాడు అయి ఉండాలి ఉపయంతి ఎవళ్ళైతే బ్రహ్మవిద్య దగ్గరికి వెళ్తారో ఉపయంతి అది ఉపా అనే అర్థం ఎలా వెళ్ళాలో తెలుసునండి శ్రద్ధాభక్తి పురస్సరా సంత ఆ అధికారాన్ని కలిగి వెళ్ళాలి అధికార సంపదని తాను నిలబెట్టుకుని వెళ్ళాలి శ్రద్ధాభక్తి భక్తి అంటే దాని ఏందో ఆదరము ప్రేమ అది గొప్ప విజ్ఞానము అది మనం ఉద్ధరిస్తుంది అనేటువంటి భక్తి తర్వాత దానికి ఎఫర్ట్ ఏదైతే ఉందో ఆ ఎఫర్ట్ చేసేటువంటి ఉత్సాహానికి శ్రద్ధ అని ప్రీతి భక్తి అంటే ప్రీతి అండి ప్రేమ నాలెడ్జ్ మీద ప్రేమ ఉండాలండి ఇట్ ఈజ్ నాట్ ఈజీ నాలెడ్జ్ మీద ప్రేమ ఈజీ కాదు చిన్నప్పుడు మనం ఎలా ఉంటామంటే తల్లిదండ్రులు పోరితే జరుగుతాం పోరాలి కానీ అలా పోరగా పోరగా వారు పదో తరగతిగా ఇంటర్మీడియట్లుగా రాగానే దెన్ హీ పిక్స్అప్ వారు పికప్ చేస్తారు పికప్ చేస్తే ఆ తర్వాత ఏం చేయాలో తెలిసిన తల్లిదండ్రులు మళ్ళీ పోరాలి చాలేరా చదువు పడు పోరాయి వాటికి వాడు పన్నెండు అయినప్పుడు కూడా ఒంటి అలా చదువుతూ ఉంటాడు నాన్న చాలేరా చదివిన చాలు మారే మళ్ళీ చదువుకోవచ్చు తెల్లలేక చదువుకోవచ్చు పడుకో అని చెప్పాలి వాడికి చెప్తే వాడంటే డిస్టర్ చేయటం చూడండి ప్రారంభంలో ఉన్న స్థితి ఆ స్థితి నుంచి వాడు గ్రో అవుతాడు సో ఆ గ్రోత్కి అంటే వాడికి ఆ విద్య మీద అంత ప్రీతి పుస్తకం చూస్తే ఎక్సైట్ అయిపోతుంది కొంతమందికి పుస్తకం చూస్తే రిపల్షన్ వచ్చేస్తుంది ఏమిటండి ఎక్కడ పడితే అక్కడ పుస్తకాలు ఊరికే అడ్డు అని జీవులతో దొరుకుతున్నప్పుడు ఏమిటి పుస్తకాలు ఏమిటి టేబుల్ నిండాలో మళ్ళీ కట్టగట్టి బుట్టలో పెట్టి ఆ ఇప్పుడు టేబుల్ బాగుద్ది టేబుల్ అంటే ఫ్లవర్ పెట్టుకోవాలి కాఫీ కప్పులను పెట్టుకోవాలి కానీ ఏమిటి పుస్తకాలు ఏమిటి టేబుల్ నిండాలు వాట్ నాన్ అన్ని మా లగే ఇలాగే ఈ పుస్తకాలన్నీ ఇలా ఎక్కడ పెడితే అక్కడ పనిచేసేటారు పుస్తకాలు కాగితాలు యూస్లెస్ సార్ నేను అలా తీసే బుట్లో రానిచ్చి మళ్ళీ దాని టేబుల్ క్లాత్ పెట్టి ఫ్లవర్ వేజ్ పెట్టి కొంతమందికి పుస్తకాలలో కాగితాలలో ఇవ్వలేస్తారు ఎవరిలో నాతోడుతున్నారు స్వామీజీ మీ టేబుల్ నిండా అన్ని చాలా చల్లా చెతురుగా ఉన్నాయన్న అమ్మ మీరు అలా అద్ది దయచేసి అవి చల్లా చెతురుగా లేవు కరెక్ట్గా ఉన్నాయి ఎందుకంటే మీ దృష్టికి అవి చల్లా చెతులు కాదు దృష్టికి చెల్లా చెతులు కాదు ఎక్కడ ఏ కాగితం ఎక్కడ ఉండాలో అక్కడే ఉంది అవి లేదు అలా తీసుకుంటారు అలా పెడుతూ ఉంటారు ఆ పరైపోయింటున్నా దాన్ని కవర్లో పెట్టి లోపల పెట్టేస్తూ ఏది అవుట్ ఆఫ్ ప్లేస్ ఏది లేదు కాబట్టి సో రిపల్షన్ ఉండకూడదు ప్రీత్ ఉండాలి ప్రేమ ఉండాలి భక్తి ఉండాలి తర్వాత ప్రేమ ఉంటే చాలా శ్రద్ధ ఉండాలి ఎర్నస్నెస్ శ్రద్ధ అంటే ఎర్నస్నెస్ నేను మొన్న శ్రద్ధ గురించి చెప్పినప్పుడు నాకు ఈ ఎర్నస్నెస్ అనే పదం గుర్తు రాలేదు వివిధ గుర్తించింది సో ఎర్నస్నెస్ ఎన్థూజియాస్ ఉత్సాహం సమధికోత్సాహం అది ఉండాలి సో శ్రద్ధ భక్తి పురస్సరాస్క దాంతో బ్రహ్మ విద్య దగ్గరికి వెళ్ళాలి కానీ ఒక గ్రిమ్ ఫేస్ పెట్టుకుని బ్రహ్మ విద్య దగ్గరికి వెళ్ళకూడదు కొంతమంది అనుకుంటారు బ్రహ్మ విద్య అంటే చాలా గ్రిమ్ ఫేస్ తోటే పాఠం చెప్పాలేమో అనుకుంటాం అంతవరకు నవ్వుతూనే ఉండి ఉపనిషత్తు పుస్తకం తెలియజేవాడికి విడుచుకుపోవడం అలా కూడా అక్కర్లేదు నాట్ బి లైక్ దాట్ యూ షుడ్ బీ చీర్ఫుల్ అండ్ ఎన్థూజాస్టిక్ అండ్ ఐ హ్యావింగ్ ఫండ్ ఆఫ్ లవ్ ఫర్ ద నాలెడ్జ్ ఆ విధంగా మీరు వెళ్తే ఆ నాలెడ్జి మిమ్మల్ని స్మరి మిమ్మల్ని వరిస్తుంది మనం దీన్ని కఠోపనిషత్తులో చూసాం య ఆత్మానం వృణుతే తేనైష లభ్య అని అలా వస్తుంది సో నాయమాత్మా ప్రవచనైన లభ్య న మేధయాన బహునాశ్రుతేన ఎమేవైష వృణుతే తేన లభ్య అని దీ ఇంకేదో ఎవడు దీన్ని వరిస్తాడో వాడికి ఈ విద్య లభిస్తుంది వరించాలి స్వయంవరంలో అమ్మాయి భర్తని వరించినట్టుగా వరించాలి వరించడం అంటే ఏంటండి జీవితాంతము నేను ఐ విల్ స్టే విత్ ది వరణం అంట సో ఆ విధమైనటువంటి ప్రీతితోటి భక్తితోటి దాని దగ్గరికి వెళ్తే దెన్ ఇట్ విల్ స్టార్ట్ డూయింగ్ ద థింగ్ సో అదేం చేస్తుంది నీ ఇప్పుడు కఠోపనిషత్తులో ఆయన నేను విడదీసి అర్థం చెప్పారు ఇప్పుడు నేను కలిపి షాతయతి విషాతయతి అంటే కోసివేసేది వినాశ కోసివేస్తుంది దేన్ని కోసివేస్తుంది తేషాం గర్భ జన్మ జరా రోగాది అనర్థ పూగం నిషాతయతి పూగం అంటే సముదాయం ద గ్రూప్ ఆఫ్ థింగ్స్ ఆర్ ద ఆల్ దీస్ థింగ్స్ దే కన్స్పైర్ టుగెదర్ దే కమ్ టుగెదర్ టు మేక్ అవర్ లైఫ్ మిజరబుల్ వాటిని అనర్థ పూగము పూగ అంటే సముదాయము అనర్థ అంటే హానికారకములు మన బ్రతుకుని దుర్భరం చేసేటువంటి హానికారకములు ఏవై టాక్సిన్స్ అన్న టాక్సిక్ థింగ్స్ ఏవైతే ఉంటాయో రాగద్వేషాలు కామక్రోధాలు హైలీ టాక్సిక్ ఇట్ ఈజ్ లైక్ ఇన్ ఎ వెస్సెల్ ఇన్ ఎ మెటాలిక్ వెస్సెల్ యు హోల్డ్ యాసిడ్ ఆ వెస్సెల్ తూట్లు అలాగే మనస్సు అనేటువంటి ఈ పాత్రలో కామక్రోధాలు రాగద్వేషాలు అనే ఈ యాసిడ్ యాసిడ్ టాక్సిన్స్ యాసిడ్ మిక్స్చర్ యాక్వరీజియా సో ఆ యాసిడ్ మిక్స్చర్ ని కామక్రోధ లోభ మోహ మదం ఆత్సర్యాదులున్నాం ఆ హృదయంలో అలాగా నిలబెట్టుకుంటే ఆ మనస్సు తూట్లు పడిపోతుంది ఇట్ గెట్స్ ఆ టాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ నిషాతయ్య సో ఎప్పుడైతే మనస్సు పరిశుద్ధమైపోతుందో ఆ మనస్సులో ఉండే మాలిన్యాల వల్ల కలిగే దుఃఖాలన్నీ కూడా పోతాయి ఏమిటి ఎటువంటి దుఃఖము ఆయన బిగ్గర్ పిక్చర్ చెప్తున్నారు స్మాలర్ పిక్చర్ బిగ్గర్ పిక్చర్ స్మాలర్ పిక్చర్లో ఏమిటి పుట్టేమో మరణము పుట్టాను అనుకుంటే మరణం అలా నేను పుట్టాను అనుకుంటే డెత్ విల్ బి వెయిటింగ్ వెరీ ఇంట్రెస్టింగ్ సో చాలా చాలా చిత్రమైన విషయం నేను ఒక ఆయన బర్త్డే పార్టీ చేసుకుంటుంటే చూశాను నాకు ఇదో ఒక ప్రారంభం ఏది చూసినా దాన్ని అలా పరిశీలనగా చూడడం ఇది అలవాటు మనం ఏం చేస్తాం సో హీ ఈజ్ ఎ వెరీ వెరీ రిచ్ పర్సన్ బర్త్డే పార్టీ చేసుకుంటున్నాను బర్త్డే పార్టీ అంటే హీ హాస్ పెంట్ ల్యాక్స్ అనే వచ్చిన వాళ్ళందరికీ రిచ్ ఫుడ్ రిచ్ డెలిషియస్ ఫుడ్ ఎప్పుడు కూడా రిచ్ ఫుడ్ తినకూడదు కొంచెం సాదా భోజనం చేయాలి కానీ రిచ్ భోజనం చేసేయూడదు కాజులు ఇవి అవి రిచ్ భోజనం అంటే మీకు తెలుసు కదా హైలీ రిచ్ ఫుడ్ అది ఏదో ఒకసారి పర్వాలేదు కానీ రిచ్ ఫుడ్ ఆల్కహాల్ వాజ్ ఫ్లోయింగ్ లైక్ ఎనీథింగ్ అండ్ హై బిలీవ్ మీ దిస్ జెంటిమెన్స్ సెవెంటీ ఫోర్త్ బర్త్ అండ్ హీ వాజ్ హ్యావింగ్ సివియర్ ఆస్టమాటిక్ ప్రాబ్లమ్ and therefore he was sitting in the wheel chair suit matram ramon's suit koppaga dipinchu vesukunnadu i am not against to the particular person nenu guruke manava swabhavam ela untundo andukosam cheptunnanu ramon's suit vesukunnadu why he is not healthy why he should wear ramon's suit birthday kada mari he has to present himself before the guests all wrong values anta banavattu antaru rendu dikhavattu banavattu సో సూట్ వేసుకుని టై ఒకటి వీల్ చేయరు వచ్చిన వాళ్ళందరూ షేక్ హ్యాండ్స్ హ్యాపీ బర్త్డే మెనీ రిటర్న్స్ ఆఫ్ హ్యాపీ బర్త్డే సో ఈ రకంగా ఆల్ రాంగ్ వాల్యూస్ అయిపోయింది ఎవ్రీథింగ్ ఈజ్ ద రాంగ్ వాల్యూ నేను ఐ వాంటెడ్ టు టెల్ ద జెంట్లు బం ఆత్మా హ్యాస్ నో బర్త్ ఆత్మా విల్ నాట్ డై విల్ హీ అప్రిషియేట్ ఇట్ ఈ క్లాస్ లో కూర్చుంటే అప్రిషియేట్ చేయగలగచ్చు కానీ and the little boy birthday party is going on he appreciated the funny party even while the birthday party is going on he was worried about the impending death so manava swabhavamlo ajnanam chaala hanikarakamu dukha karakam suppose you understand clearly that i was not born and i am not going to die dharma an important fear in life is gone and they got if you understand it clearly so many other things will go alaga jarabogaadu thatta vayasu you see musalitanamu eppudu baadistundo telustunnade nenu musali vaadano anukunte musalitanam baadadu nenu atmaswaram kuda nu nenu dehamu yenadu kaadu dehamni sakshinu panga darshisthanu ఒకప్పుడు ఈ దేహం యవ్వనంలో ఉండేది ఈనాడు ఈ దేహము శిథిలమయ్యి ఎందుకు శిథిలం నా ప్రారంభం పోగలేక నా కర్మ బాగలేదును బై లాస్ ఆఫ్ నేచర్ బై నేచర్స్ లాస్ అది ఇట్ హ్యాస్ అండర్గాన్ ట్రాన్స్ఫర్మేషన్ అది శిథిలం నేను ఓసారి వన్ మంత్ క్యాంప్ లో వన్ మంత్ కోర్సు చెప్పినప్పుడు యూఎస్ లో నేను మాట చెప్పాను స్టేట్మెంట్ చెప్పాను చాలా ఇట్స్ ఎ వెరీ డీప్ స్టేట్మెంట్ An amendment, the disease starts in the mind, that's it. Anjipta, naa class lo, vaga specialized doctors vayarvayam uphe mundho maru. Vala lo, vala lo, nalugura, salaman, andaro, edo swami, yiptona, edo ayur, tutulayana, vala popang, yaataka, alo, cheshtu madu, kan nalugura, edo, we protest. Anjipta, satsangha hodi, so question answer session, we protest. and then he said i appreciate your protestable and the will you withdraw already mark oh you wish it that were okay i withdraw it in my mind. i find camp after that only i a topic discuss the last week of the camp do you agree at least now that disease starts in the mind anante he said yes we agree doctor This is mind lo start to open it. This is body lo start to open it. Meera also how to govern it. But then advertisement to choose to own time. Me gunda chappu lada meera ve nandhi. Ani inaar lo advertise me. Yevudu gunda chappu lada ente, gunda yado chappu lada jayartada jeshtundade, a chappu lada jeshtundade, a chappu lada ente, adit requires treatment an artha one yado, something like that, he tells. I tell you, your body is the best diagnostic uh, test for you. Do you feel healthy or not? If you feel healthy, you are healthy. That is the spirit. Now, you see, this is one vision. Mero, then you have to carefully balance with your regular tests and all that. You are not going to test soon. I suggest that Swamiji is blood test. No, no, no. Ishvara, krupa, blood, sangha, taras, no test is required. మొత్తానికి నేనే కేసు మా బ్లడ్ టెస్ట్లు వస్తాను ఎప్పుడో త్రీ ఇయర్స్ బ్యాక్ ఇట్ వాజ్ ఓకే ఆ తర్వాత మళ్ళీ పాపం ఆ అమ్మగారు చేస్తారు ప్రేమతో చేస్తారు మరి ఇంకేమి మళ్ళీ చేస్తానంటే నేనే అవాయిడ్ చేశాను ఎందుకు బ్లడ్ టెస్ట్ అన్నాడు ఎందుకంటే ఐ ఫీల్ కంఫర్టబుల్ వైషుడ్ ఐ నీడే బ్లడ్ టెస్ట్ నేనో మీ హార్ట్ టెస్ట్ చేస్తాను మరి వైషుడ్ ఐ నీడే హార్ట్ టెస్ట్ ఐ ఫీల్ కంఫర్టబుల్ నేనో టెస్ట్ చేస్తే ప్రివెంటివ్ ఏమిటండి ప్రివెంట్ చేసి ఏం ప్రివెంట్ చేస్తారు హార్ట్ని మీరు you are not going to prevent anything i tell you so you think about it but if you need a test please please do that don't go by what i say don't go by what i say but you think about it body is the best diagnostic kit if you feel healthy you are healthy nenu adichya hrudayam pustakamlo ee mata rasu meeru hrudayam 5 1/2 kilechi sannilo shramam chesaru anukondi మరొకడు అబ్బో చాలా చలిగా ఉంది నేను చేయగలుగుతాను చేయలేను అని వేడి నీళ్ళు పోసుకున్నాడు అనుకోండి నేరసంగా పోసుకుని వచ్చాడు అనుకోండి హూ ఇస్ హెల్దీ తెలు స్నానం చేసిన ఎందుకంటే ది ఫ్యాక్ట్ దట్ హీ కుడ్ టు టేక్ బాత్ ఎన్థ్యూజియాస్టికల్లీ షోస్ దట్ హీస్ హెల్దీ ఇంకోహడు బద్ధకంగా ఉంది ఒక కప్పు కాఫీ తెచ్చిపెట్టి అన్నాడు అనుకోండి ఇంకొకడు స్నానం చేసి వెళ్ళి సూర్యుడి ముందు కడక్ నిలబడి నమస్కారం చేస్తున్నాడు అనుకోండి హూ ఇస్ హెల్దీ you feel healthy you act healthy you be healthy ipude na anarogyam jesinaapudu virus infection ochinaapudu don't apply this principles in jana vaaku so tarvata inko maata cheptaanu endukante topic modalu petta kabatti cheptunna deenimeda philosophy and medicine no kosam avutundi idhi vaad philosophy and medicine maybe space time and medicine nenu kosam korukochha i have read it also it's a very డాక్టర్లు రాసిన పుస్తకాలే మంచి యూస్ఫుల్ మీనింగ్ ఇప్పుడు చూడండి ఆర్థ్రైటిస్ ఈజ్ దే ఆర్థ ఆస్టియో ఆర్థ్రైటిస్ మీ పెయిన్ ఐ టు హ్యాబ్ ఇట్ బట్ ఐ డు నాట్ కన్సిడర్ గట్ ఎస్ అ డిసీజ్ ఎందుకో తెలుసు ఇప్పుడు ఒక ఒక తలుపు ఏదో ఉందనుకోండి వందేళ్ళు దాన్ని మూసి తీసి మూసి తీసి అలా చేస్తే ఆ బంధులు ఉంటే చూడండి ఆ కీళ్ళు అవి కొంత వేర్ అవుట్ ఉంటుంది అలాగవుతుంది డూ యూ కాల్ ఇట్ డిసీజ్ ఇట్ ఈస్ నాట్ డిసీజ్ అలాగే ఈ మోకాలు ఇలాగా నడిచినప్పుడు ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి ప్రతిరోజు రోజు వేల సార్లు అలాగ ఫ్రెక్షన్ వచ్చి వచ్చి వచ్చి ఆ మధ్యలో ఉన్నటువంటి లిక్విడ్స్ స్లోగా డ్రై అయ్యి ఆ కార్టినేజేది కూడా కొంత ఎఫెక్ట్ అయ్యి ఇట్ హ్యాస్ అండర్గాన్ సర్టెన్ చేంజెస్ which are very, very natural. Why do you call it a disease? I refuse to call it a disease. Nalabhaya yetu chatwara maustur. Do you call it a disease? Then pera chatwara. Chatwara miṣyata. Nalabhaya yetu acce di gavati chatwara. Do you call it a disease? No, it is not a disease. Why? It has to come, I say. So, then, the moment you call it a disease... then it acquires a new dimension and it starts hurting you and jitna naming is very dangerous i have asked you arthritis an anukunte nenu i cannot walk with you or body andarga nite soon changes ante i live my life dan dan naduntonu man darane man untu eppudanna nepakoyito a tablet nenu vesukuntanu that is not the issue tablet you take but Don't believe that you are sick. You believe that you are healthy. If you, you feel healthy, you are healthy. Don't go for all these commercial advertisements and all that. My heart is broken. My heart is broken. My heart is broken. My heart is broken. My heart is broken. And my heart is broken. Negative attitude. That is the sickness. All disease starts in the mind. There is no old person. There is only Atma. ఇట్ ఈస్ ది బాడీ విచ్ బికమ్ సోల్డ్ నాట్ హై రిటైర్డ్ బట్ నాట్ టైర్డ్ సో స్పిరిట్ ఈజ్ ఇంపార్టెంట్ ఇట్ ఈజ్ ది స్పిరిట్ విచ్ డ్రైవ్స్ ది మ్యాటర్ యూ షుడ్ నాట్ రివర్స్ ది హోల్ థింగ్ యూ allow the matter to dictate for the spirit. ది understanding and vision, that is very important. So, Upanishad. సో ఉపనిషత్తు అది మనకి deha చేస్తుందంటే దేహాభిమానం వల్ల వచ్చేటువంటి జర రోగ ఈ దోషాలన్నింటినీ కూడా నిరాకరించేస్తుంది దేహాభిమానం వల్ల ఎన్ని దోషాలు వస్తాయో మీరు ఊహ కూడా చేయలేము సో దేహాభిమానానికి బాగా అలవాటు పడిపోయి దేహంతో ప్రదాత్మ్యాన్ని చెంది బ్రతకడానికి బాగా అలవాటు పడిపోయి దేహాభిమానం తప్పు అని చెప్తే ఏదో వేదాంతంలో అలా చెప్తూ ఉంటారులేండి అని దాన్ని అలాగా దాన్ని కూడా టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అనే లెవెల్కి మనం ఎది అనే స్థితికి మనం దిగదారిపోతే అవి కానిస్తే But if you take it seriously and start working on it, and then neutralize even a little identification with the body, then that gives you a stupendous energy. I'm talking about the Mahatma, you know, energy is not enough. Because Swami Ji, you know, if you have energy, you can live in a new way, you can live in a new way. ఆయనకున్న ఆయనకున్న అనారోగ్యము ఆయనకున్న ఎనర్జీ రెండింటికి అసలు పొంతన లేదు వేర్ ఫ్రమ్ దిస్ మహాత్మ గెట్ దిస్ ఎనర్జీ వీ నో వేర్ ఫ్రమ్ దెట్ ఇట్ ద గెటిడ్ ఫ్రమ్ ది స్పిరిట్ వై దే ఆర్ ఐడెంటిఫైడ్ విత్ ది స్పిరిట్ నాట్ విత్ ది బాడీ బాడీతో ఎప్పుడూ ఐడెంటిఫై అవ్వాలను నేను మీకు దృష్టాంతం చెప్తాను ఓ మహాత్ములు ఉన్న అఖండానందజీ మహారాజు ఓ ఆయన క్యాన్సర్ వ్యాధితో మరణించడానికి ముందు రోజు వన్ అ స్టూడెంట్ when on the few devotees they want to meet him chuttu 20 30 vandunnaru they are all crying because he is dying and he is smiling there is a smile and there is joy in his face what is the joy ekandhi ichindha joy vadilo jayyedu vadu is it is a in faith the intlo ichindha joy you know atmanandamu untade ravan krishna bramhamohamsa your life history we told god raman maharshi life history told we they left the mortal frame with a smile on their face the person is smiling so innocent way ante artham antandi he must be happy a happiness is coming it comes when we talk about us we straight away become happy straight away as if he lost everything he is a minister or he is a millionaire sada he, he is looking at his wealth and his happiness then his traitor becomes unharmed i tell you our happiness is so vulnerable nen andru untanu stomake <laughs> ekochindante bus the fellow is down all the all the way he is down thanaku unna status position wealth